హరి ఓ శ్రీ గురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కలం గనసదృం తమిర్లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ భూత భావా త్రిగుణరహి సద్గురు తం ృ్యో వంశిభ్యో శర్యమా అస్మారయంకా వందేర శ్రీ గురు నమే ఓ తను వెరు కలు రెండొక్కటి అని అనరాధను కొందరందు భువిలో తను వెరుకలలో ఒక్కటి కనరాకుంటేను రెండూ కనరాబోయన్నా రెండు కటే వినన్నా అనుమానమికయేలా అందరి మాటలు వినబోక నే బోధించిన రీతి ఎప్పుడు కనరావోయన్నా రెండొక్కటే వినరాయన్నా తను ఎరుకలు రెండు ఒకటే అని అనరాధనుచు కొందరందరు భవిలో తను ఎరుకలలో ఒకటి కనరాకుండేను రెండు కనరాబోయన్నా రెండు వినరా మాయన్న అనుమానమికయ్యేలా అందరి మాటలు వినబోక నే బోధించిన రీతి ఎప్పుడు కనరా పోయన్నా రెండొక్కటే వినరా మాయన్నా ఇది పదవిభజన సాంఖ్య విచారణలో పంచకోశ విచారణ గుణత్రయ విచారణ శరీరత్రయ విచారణ దేహత్రయ విచారణ ఆధార ఆధేయ విచారణ కార్యకారణ విచారణ సదసద్విచారణ ఆత్మానాత్మ విచారణ జడచేతన విచారణ ఇత్యాదులన్నీ కలిపి బోధించే బోధకి సాంఖ్యదర్శనం అని పేరు చాలామంది ఆత్మవిచారణ చేసేటటువంటి వాళ్ళందరికీ పంచకోశాల గురించి రెండు ఉపమానాలు చెబుతూ ఉంటా అదేమిటంటే ఉల్లిపాయ వలె కానీ అరిటి దొప్పల వలె కానీ పైనవి ఉరి చేస్తూ ఉంటే లోపల యథార్థంగా ఉన్నటువంటిది కనబడుతుంది అని ఇది మొదటి ఉపమానం ఇంకా రెండో ఉపమానం కత్తి దాని కత్తిని వరలో లోపల కత్తి ఉన్నట్లుగా మనకు తెలియదు పైన వరయే కనపడుతూ కానీ ఆ కత్తి పిడిని పట్టుకుని బయటికి తీస్తే అందులో కత్తి ఉన్నట్టు కనబడు అలాగే స్వస్వరూప ఆత్మానుసంధానం అనేటటువంటి పిడిని పట్టుకొని జాగ్రత్తగా ఆత్మవిచారణ చేస్తే ఆ వర లోపల కత్తి ఎలా ఇమిడి ఉందో తెలుసు ఈ రెండు ఉపమానాలని సాధారణంగా పంచకోశాల గురించి చెప్తూ ఉంటారు ఇంకా చాలా ఉపమానాలు ఉన్నాయి ప్రధానంగా ఈ రెండు చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు దీని అర్థం ఏం తెలిసింది అంటే స్వప్రకాశమైనటువంటి చైతన్యాన్ని ఈ పంచకోశాలు ఒకదాని మీద ఒకటి కప్పినవి బయటికి కనపడుతున్నది అన్నమయ కోశం దాని లోపల నిశ్వాస ప్రక్రియలతో పనిచేస్తున్నటువంటి పంచప్రధాన ప్రాణములు పంచ ఉప ప్రాణములతో కలిపి ప్రాణమయ దాని చేత ఆడించబడేటటువంటి కర్మేంద్రియాలు ఇంకా మనసు బుద్ధి చిత్తము అహంకారం వీటిలో మనసు మరియు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటన్నింటినీ కలిపి పనిచేయిస్తున్నటువంటి మనస్సు ప్రధానంగా అలాగే బుద్ధి ప్రధానంగా దానిచేత ఆడించబడేటటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విషయేంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ కలిగితే విజ్ఞానమయ కోశం కాబట్టి ఇంతవరకు మనం చూస్తే దీని అన్నింటికంటే చివర ఉన్నటువంటిది ఆనందమయ కోశం అక్కడ కేవలం ఏ ఇంద్రియాలు కేవలం నేననేటటువంటి అహంకారం దానికి సంబంధించినటువంటి వాసనాత్రయం ఈ రెండు కలిసి కారణదేహంగా ఆనందమయ కోశంగా మనం అనుభవిస్తూ ఉంటాం ఇక మెలకువలో ఐదు కోశాలు జాగ్రత్తమై ఉన్నాయి అనుభవాన్ని ఇస్తున్నాయి స్వప్నావస్థలో మనోమయ కోశం కొండొకచో విజ్ఞానమయ కోశం పనిచేస్తూ ఉంటాయి కొండొకచో ఆనందమయ కోశం గాఢ నిద్రావస్థలో కేవలం ఆనందమయ కోశం ప్రాణమయ కోశం మెలకువ కళా నిద్ర మూడింటిలోనూ అంతఃత్రంగా పనిచేస్తూ ఉంటుంది ఇది పంచకోశ విచారణకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి వివరం అయితే ఐదు ఐదులు ఇరవై ఐదుగా ఉన్నటువంటి ఇరవై తత్వాలతో సమిష్టిగా ఉన్నటువంటి ఇరవై ఐదు ఇంద్రియాలతో సమిష్టిగా ఉన్నటువంటి జ్ఞాత కానీ కూటస్థుడు కానీ వాళ్ళిద్దరూ లేకపోతే మిగిలిన ఇరవై నాలుగు ప్రభావశీలం కావు కాబట్టి వ్యవహరించలేవు కాబట్టి ప్రతిబింబించలేవు కాబట్టి ప్రకాశించలేవు కాబట్టి పిండాండ పంచీకరణ సాక్షి అయినటువంటి జ్ఞాత బ్రహ్మాండ పంచీకరణ సాక్షి అయినటువంటి కూటస్థుడు మొదటివాడు చివరివాడు కూడా ఎందుకంటే ఉత్పత్తికి ముందు జ్ఞాత కూటస్థుడు ఉన్నారు ప్రత్యేగాత్మ పరమాత్మ ఉన్నారు లయం తర్వాత కూడా ప్రత్యేక పరమాత్మలు అభిన్నంగా ఉన్నారు ఉత్పత్తి కాలంలోనూ వాళ్ళు అభిన్నమే లైన తర్వాత కూడా అభిన్నమే వ్యవహార కాలంలో మాత్రమే బింబ ప్రతిబింబ న్యాయంతో వ్యవహరిస్తున్నారు సూర్యుని యొక్క ప్రతిబింబం అద్దంలో పడి ప్రకాశించింది అయినంత మాత్రాన అద్దం ప్రకాశిస్తుందని అంటామా అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబ ప్రకాశం గోడ మీద పడింది అయినంత మాత్రాన గోడ ప్రకాశిస్తుందంటామా అద్దంలో పడడానికి ముందు బయట ఉన్నటువంటి కొండలో పడింది అనుకోండి నేళ్ల కొండలో పడింది అప్పుడు నీటి కొండ కూడా ప్రకాశిస్తుంది అయినంత మాత్రాన నీటి కొండ ప్రకాశిస్తుందంటామా కాబట్టి ఇవన్నీ ప్రతిబింబ ప్రకాశాలు కాబట్టి ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశం చేత పిండాండంలో ఉన్నటువంటి మిగిలిన ఇరవై ఇంద్రియాలు చైతన్యవంతం అవుతున్నాయి తద్ ప్రభావం చేత అవి వ్యవహారశీలం అవుతున్నాయి కదులుతున్నాయి ఆ కదిలేవి వాటి వాటి యొక్క విషయేంద్రియాల వైపు వాటి వాటి యొక్క సుఖదుఖ నిర్ణయం వైపు అవి కదులుతూ ఉన్నాయి కదిలించేవి గుణాలు కదిలించేవి వాసనలు కదిలించేవి రుణాలు కాబట్టి గుణత్రయం రుణత్రయం వాసనాత్రయం ఇవి కదిలి కదలడానికి కావలసినటువంటి ప్రేరణనిస్తున్నాయి శక్తినేమో చైతన్యాన్ని చైతన్యం ఇస్తుంది అంటే ప్రత్యేకాత్మ యొక్క ప్రకాశానికి చైతన్యం అని పేరు ఈ చిక్తి ఆధారభూతంగా ఉంది అయితే ప్రకాశం ఒక్కటి ఉంటే నీకు అనుభవం రాలా చైతన్యం ఒక్కటి ఉంటే నీకు అనుభవం ఏ అనుభవం రాలా అచైతన్యానికి సంబంధించినటువంటి పూర్తి విరుద్ధ స్వభావం కలిగినటువంటి జడ పద్ధతిగా ఉన్నటువంటిది చేరితే చైతన్యం యొక్క విలువ తెలిసింది అప్పటి వరకు తెలియలే కాబట్టి ఈ జడచేతన విమర్శ బాగా చేయాలి చేస్తే పంచకోశములు జడమని ప్రత్యేక ఆత్మ చేతనమని అవగాహన అవుతుంది ఇక్కడ ఈ కదార్థంలో సూచించబడేటటువంటి సూచన ఏమిటంటే జ్ఞాతలో మిగిలిన ఇరవై నాలుగు అంశీభూతములు కదా అంటే పిండాండంలో మొట్టమొదట ఏర్పడుతున్నది నేను జ్ఞాత ఏర్పడ్డ తర్వాతే మిగిలిన ఇరవై నాలుగు ఏర్పడ్డాయి అలాగే బ్రహ్మాండంలో కూటస్థుడు ఏర్పడ్డ తర్వాతే మిగిలిన ఇరవై నాలుగు ఏర్పడ్డాయి కాబట్టి ఈ ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగులో అంశీభు మరి భిన్నంగా ఎక్కడ ఉన్నాయి వేరుగా ఎక్కడ ఉన్నాయి నేను వేరే శరీరం వేరే అని మొదట సాధకులందరినీ భావించమని వేదాంత మార్గం బోధిస్తుంది నేను దేహాత్మను కాదు నేను శరీరాన్ని కాదు నేను అంతరాత్మను నేను ప్రత్యేకాత్మను అని మొట్టమొదట భావన చేయమంటాను ఆత్మవిచారణకు తొలిమెట్టి నేను ఆత్మస్వరూపుడు నేను సాక్షి స్వరూపుడు నేను జ్ఞానస్వరూపుడు నేను ఆనంద స్వరూపుడు నేను ప్రకాశస్వరూపుడు ఇలా నేను యొక్క లక్షణాలని స్థిరపడేటట్లుగా బోధిస్తా శరీర భావాన్ని తూష్ణీభావముతో నిరసించమంటాం ఇహ ముత్రార్థ ఫలభోగ విరాగంతో శరీరాన్ని शरीर चेत गुर्त जगत वैराग्य भावचेत निश्चित मैं चाहिए एवरकना तीव्र वैराग्यवरक उव्र मोक्षेच्छरक उमे स्वात्मनिष्ठु अवकाशम जन्म का, का तपक साधक तीव्र वैराग्या तीव्र मोक्षेचनी कं ఏ పరిస్థితిలో కూడా సత్వగుణాన్ని విడవక వ్యవహరించాలి అంతరంగంలో తాను సాక్షిగా ఊరకున్నవాడై చూస్తూ ఉండాలి ఉత్పత్తి స్థితిలయములు ప్రకృతి ధర్మములు జరా మృత్యువులు శరీర ధర్మములు శోకమోహములు మనోధర్మములు క్షుద్పాసలు రాణధర్మములు ఇవేవి నాకు లేవు కాబట్టి ఆరిటికి షడూర్ములని పేరు ఊర్మి అంటే కష్టం కష్టాన్ని ఎట్లా ఎదిరించమంటావయ్యా అంటే ఊరిమిని ఓరిమితో ఎదిరించవయ్యా కష్టం వచ్చినప్పుడు మానవులందరూ కూడా గట్లు తెగినట్టుగా మాట్లాడతారు గట్లు తెగినట్టు ప్రవర్తిస్తారు అహం బలంగా ఉంటుంది అభిమానం బలంగా ఉంటుంది కొద్ది కష్టం వస్తే చాలు విరుచుకు వీళ్ళకి ఓరిమి లేదనమాట కాబట్టి వీళ్ళు తప్పక షడూర్ములకు లొంగుతారు జన మరణాలు షుత్పిపాసలు శోక మోహాలు ఈ ఆరిటికి షడూర్ములని పేరు ఈ ఆరు లక్షణాలు శరీరమే నేను అన్న వాళ్ళకి బలంగా ఉంటాయి వీటి ద్వారా మమకారం వీటి ద్వారానే అహంకారం బలంగా ఉంటాయి ఈ ఆకారమే నేను అని బలంగా భావిస్తాడు సరే ఈ ఆకారం నేను కాదు అని ప్రారంభించాడు విచారణ సరే ఈ ఆకారం నేను కాదంటున్నాడు కదా ఆయన చెప్తున్నాడు కదా నేను కూడా కాసేపు ఈ ఆకారాన్ని నేను కాదనుకుంటాను అని ప్రారంభించాడు ప్రారంభిస్తే పంచకోశ అన్నాడు మొదటి లక్షణం పంచకోశ వ్యతిరక్త అంటే పంచకోశముల యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి ఆత్మకు లేవు అని అర్థం కాబట్టి అన్నమయ కోశ లక్షణం పడి ఉంటుందంటే తనకు తాను కదలలేదు శవం శవానికి అన్నమయ కోశం అని పేరు ఉండవచ్చు కాక మేధస్సు కావచ్చు గుండె కావచ్చు ఉపరితిత్తులు కావచ్చు కిడ్నీలు కావచ్చు ఊపిరితితులు కావచ్చు ఇంకే అవయవాలు అయినా సరే అవన్నీ కూడా శవంలో కూడా ఉన్నాయి కానీ అది కదవద్దు కాబట్టి అన్నమయ కోశం అంటే ఏమిటి శవం వేరే ఏమి లేదు తనకు తా కథల ఇక ప్రాణమయ కోశం ప్రాణమయ కోశం ఇందాకే చెప్పుకున్నాం ఆ అన్నమయ కోశానికి జాన మరణాలు తప్పవు దాన్ని ఎవరు అది పుట్టక తప్పదు అది పోగా తప్పదు పుట్టిపోయే లోపల శక్తి చైతన్య శక్తి ప్రాణశక్తి రూపంలో పనిచేస్తుంది కారేరాజులు రాజ్యం మున్గలుగరే గర్వవున్న తింపుందరే వారే రీసిరి మూటం కట్టుకొని బలి శిబి చక్రవర్తులకైనను తలసరే ఇక్కలమును బలి శిబి చక్రవర్తులు లాంటి ఎవరు తర ఈనాటి కాలంలో తరంచటం లేదు భూమండలాన్ని మొత్తాన్ని పద్నాలుగు లోకాలని మొత్తాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు బ్రహ్మనిష్ఠులు మహావిష్ణు దర్శనం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకే ఈనాడెవరు తరచం లేదు నిన్ను నన్ను తరంచేవారెవరు కాబట్టి రాజులైనా గర్వోన్నతులైనా ఎంతటి వారైనా పిడిగడన్నము పిడిగడు మట్టి ఇంతకుమించి జీవన సత్యం ఏమి లేదు మిగిలినవన్నీ తత్కాలవత్ ఊహచేత అభిమానంచేత ఊయల వలె ఊపేటటువంటి అస్థిరమైనటువంటి కాబట్టి పాత్రోచితములన్నీ కూడా ఆ ప్రాణం ఈ శరీరంలో కొట్టుకున్నంత సేపే అత్యుశక్తి యొక్క చిట్ట చివరిది అంటే మొట్టమొదటిది చిశక్తి ఎక్కడుందట ఆదిత్య స్థానంలో సూర్యుడు ప్రకాశించడానికి ఆధారం చిక్తి సవితాశక్తి అట్టి సవితాశక్తి యొక్క ప్రభావం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు త్రిశక్తి స్వరూపం త్రిమూర్తిస్వరూపం కాబట్టి ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే రుద్రుడు ఆయనే సావిత్రి ఆయనే సరస్వతి ఆయనే గాయత్రి కాబట్టి సావిత్రియోపనిషత్తు చదివిన సరస్వత్యోపనిషత్తు చదివిన గాయత్రి ఉపనిషత్ చదివిన ఆదిత్యోపనిషత్తు చదివిన ఇవన్నీ ఒకే లక్ష్యంతో చెప్పబడ్డాయి సూర్యుని ప్రకాశించేటటువంటి దానికి సవితాశక్తి అని పేరు సవితృమండలవర్తిన్య్ అంటారు ఆదిత్య మండలంలో జరిగేటటువంటి పరిణామం అంతా వర్తనమంతా సవితాశక్తి యొక్క ప్రభావం కాబట్టి సరస్వతిని ఉపాసించినా ఆదిత్యుణ్ణి ఉపాసించినట్టే గాయత్రిని ఉపాసించినా ఆదిత్యుణ్ణి ఉపాసించినట్టే సూర్యోపాసన చేసినా ఆదిత్యుడిని ఉపాసించినట్టు త్రిమూర్తులలో ఎవరిని ఉపాసించినా ఆదిత్యుణ్ణి ఉపాసించినట్టే కాబట్టి ఋగ్వేదం ఆదిత్యుడికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది యజుర్వేదం కొద్దిగా కిందకి దిగొచ్చింది దిగి వచ్చి అగ్నికి ప్రాధాన్యత ఇచ్చింది ఆ అగ్నిని ఉపాస దైవంగా స్వీకరిస్తే మానవుడు తొందరగా దివ్యత్వాన్ని సాధించవచ్చు అని యజుర్వేదం ప్రతిపాదించింది ఋఘువేదమేమో సూర్యోపాసనని బలంగా ప్రతిపాదించింది ఇంకా సామవేదమేమో గానం చేయడానికి అనువైనటువంటి వేదం కాబట్టి వాయుదేవుణ్ణి ప్రధానంగా దైవంగా స్వీకరించమండి ఇట్లా ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ఉపాసనాకాండలో ఒక్కొక్క దాన్ని ప్రధానంగా స్వీకరిస్తూ చెప్తూ వచ్చారు ఈ దివ్యత్వానికి అంతటికీ గెలిపి ఏమైనా ఒక ఉందా అని ఆలోచించాం ఈ చిక్తి యొక్క ప్రభావం చేత ఏర్పడుతున్నటువంటి దైవీస్థితులకు అన్నిటికీ కలిపి తెలుగులో ఏమైనా పేరు పెట్టాలనుకున్నా దానికి ఎరుక అని పేరు పెట్టాం ఎరుకా ఓం భూర్భోస్వ తుర్వరేంభర్గో దేవస్య ధీమహి చోదయాత్ అధీశక్తి మానవుడు ఆధారపడేది ఈ ధీశక్తి మీద కాబట్టి చిక్తి యొక్క ప్రథమ రూపం ధీశక్తి మానవుడిలో బ్రహ్మాండంలో ప్రకాశం సమిష్టిలోనేమో ప్రకాశం వ్యష్టి అయినటువంటి మానవుడిలో ధీశక్తి ఇక జడస్థితికి దగ్గరగా వచ్చే కొద్దీ కూడా సమిష్టిలోనేమో వాయువు మహాప్రాణం వ్యష్టికి వచ్చేటప్పటికి వ్యష్టి యొక్క ప్రాణశక్తి వ్యష్టి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయించగలిగేటటువంటి సమర్థత ఇది వెన్నుపాములో రోజుకు ఇరవై సార్లు पैकी क्रोस्पाइनल स्वाज आश्री प्राणशक्ति पे प्राणशक्त अनेक रकल पेर्डरनीय शक्ति अनेक रका सर यह पेर तो चप्नपटी प्राणशक्ति एरक अत्यंत निम्न भाग अटे जड़ाने की अति दर उाग चति अत्य निम्न भाग జడమును కదిలించడానికి దగ్గరగా వచ్చినటువంటి చిక్తి జడం కదులుతుంది అంటే ఒక శక్తి యొక్క ప్రభావం చేతనే జడం కదులుతుంది ఏమంటే జడంలో శక్తి అని ప్రశ్నించాం జడమంతా అణువుల సమూహం ఆ కూడా శక్తి ఉంది ఎలక్ట్రాన్లు కదులుతున్నాయి ప్రోటాన్లు కదులుతున్నాయి పాజిట్రాన్లు కదులుతున్నాయి ఇలా చాలా ఉన్నాయి అందులో నానో పార్టికల్స్ చాలా ఉన్నాయి సూక్ష్మమైనటువంటి కణ సముదాయం చాలా ఉన్నాయి అవన్నీ కదులుతూ ఉన్నాయి కానీ నియమితమైనటువంటి ఆవరణలో మాత్రమే చెల్లించినప్పుడు ఘన పదార్థంగా జడ పదార్థంగా కనబడుతుంది కొద్దిగా వ్యాపకం చెందితే అనియమితంగా ఉంటే కానీ ఆవరణకు అప్పుడు ద్రవ పదార్థమైన వ్యాపకమై వాతావరణం ఆవరణ వరకు కదలగలిగితే అప్పుడు వాయు పదార్థమైన దానవతల ఆకాశం ఈ ఆకాశం ఆవరణను దాటితే అంతరిక్షం అక్కడ ఏ వాయువులు లేవు నిశ్శబ్ద నిశీధి అందులో నాదం అన్నది రిజనెన్స్ నాదం అలాగే వ్యాపకం అవడానికి కావలసినటువంటి ప్రదేశం ఉంది అలాగే ప్రకాశించేటటువంటి ప్రకాశ లక్షణం కూడా కాబట్టి రిజనెన్స్ ఉంది స్పేస్ ఉంది ఫోటాన్ ఉంది టైం ఉంది కాలం కూడా ఉంది ఇలాంటి శక్తులన్నిటికీ చిద్శక్తి అని పేరు ఇవన్నీ విశ్వశక్తులు కాస్మిక్ ఎనర్జీ అంటాం ఐదవది గురుత్వాకర్షణ శక్తి టైం తర్వాత గురుత్వాకర్షణ శక్తి ఈ ఐదిటిలో కాలం అత్యంత ప్రధానమైనటువంటి కాలానికి లోబడి గురుత్వాకర్షణ శక్తి కానీ ప్రకాశశక్తి కానీ ప్రదేశం కానీ దంగాని గాని ఉంటాయి ఈ ఐదు శక్తుల యొక్క సమ్మేళనంతో రకరకాలైనటువంటి బ్రహ్మాండ స్థితిగతులు ఏర్పడ్డాయి అది ఏ గ్రహం మీద ఏర్పడవలసినటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి సూర్యుని యొక్క ప్రభావం చేత ఈ ఐదు శక్తుల యొక్క ప్రభావంచేత సౌరశక్తి ఈ ఐదు శక్తులు అన్నిటికీ ఆ సౌరశక్తి అధిష్టానం ఇలా బ్రహ్మాండంలో చాలా శక్తులు ఉన్నాయి ఇవి కాక విద్యుత్ శక్తి విద్యుదయస్కాంత శక్తి ఇవి కూడా ఉన్నాయి ఇలా చూస్తూ చెప్తూ పోతే అనేక శక్తి సముదాయంలో ఉన్నాయి ఏ శక్తి అయినా సరే తరంగముల రూపంలో ప్రస కాంతి అయినా తరంగమే నాదమైనా తరంగమే ఇక ఎక్స్రే తరంగాలు ఆల్ఫా తరంగాలు బీటా తరంగాలు తేటా తరంగాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి. గామా తరంగాలు రేస్ అనమాట బీటా బీటారేస్ గామా రేస్ తిటా రేస్ ఎక్స్ రేస్ సన్ రేస్ అల్ట్రావయోలెట్ రేస్ ఇలా అతి నీల లోహిత కిరణాలు ఇలా ఈ బ్రహ్మాండంలో సూర్యుని ఆధారంగా వెలువరచబడేటటువంటి అనంతమైనటువంటి శక్తి సముదాయం దీనికి విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మహాప్రాణం అని పేరు ఇదంతా తెలుసుకోవడం కూడా ఎరుకే ఇదంతా దివ్యత్వమే ఇదంతా మానవనిలో ప్రభావితం ఇదంతా తెలుసుకోవచ్చు ఇదంతా పరిశోధించవచ్చు ఇదంతా విజ్ఞానం ఇదంతా దివ్య జ్ఞానం వీటికి దివ్యత్వ పద్ధతిగా నామరూపాలని ప్రతిక్షేపించి పురాణాలు చెప్పాడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు చేసినటువంటి గొప్ప పరిశోధన ప్రయోగం ఏమిటంటే ఎవరైతే ఈ ప్రస్థానత్రయాన్ని అంటే తత్వాన్ని తత్వంగా అర్థం చేసుకోలేనటువంటి తెలివి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమని పద్దెనిమిది పురాణాలు రాశాడు భూమి పుట్టిన కాలం నుంచి ఓ ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరో ఎవరెవరి చరిత్రలో తీసుకున్నాడు ఎవరెవరో ఎవరెవరు చేసినటువంటి జీవన కాలాలో తీసుకున్నాడు వాటన్నింటినీ ఉటంకిస్తూ అతను చేశాడు ఇతను ఎలా చేశాడు అతను ఎలా ధర్మాన్ని పాటించాడు ఇతను ధర్మాన్ని పాటించాడు చివరికి దాన్ని దాంట్లో ఎమిడి ఉన్నటువంటి దివ్య జ్ఞానాన్ని అందిపుచ్చేటు చేసి దానికి ప్రాధాన్యత వచ్చేటు చేసి తన కాల్పనిక శక్తిని జోడించి ఆ కథ రసవత్తరంగా కళ్లకు కట్టేటట్లుగా తీర్చిదిద్ది ఆ పురాణం ద్వారా దివ్యత్వం విశ్వాసం మానవనిలో స్థిరపడేటట్లుగా రాశాడు అది ఆయన ప్రతిపద తద్వారా నేను అనేటటువంటి జడం నామరూపాలే సత్యం అనుకునేటటువంటి బంధం నుంచి నేను చైతన్యం అనేటటువంటి స్థాయికి ఎదగడానికి కావలసినటువంటి పునాది బాగా బలపడుతుంది దైవత్వానికి శరణాగతి చెందేటటువంటి లక్షణం వస్తుంది లేకపోతే అహంకారం బలపడి అభిజాత్యం బలపడి అభిమానం బలపడి త్యాగ లక్షణం లోపించి శాంత లక్షణం లోపించి వినయ లక్షణం లోపించి విధేయత లోపించి నేను చేయబట్టే ఇదంతా జరుగుతోంది నేనే అంతా నువ్వెంత అని ప్రశ్నించే స్థాయికి వస్తాడు తానే ఈశ్వరుని కన్నా అధికుడు అనేటటువంటి ఆసురీ స్థితిలోకి చేరిపోతాడు ఇక ఎవరు చెప్పినా వినను నేనెవరికి లోపడని వాడిని హైయెస్ట్ ఆఫ్ ది హై నేనే అంటాడు అయితే అవతార మెహర్ కూడా చెప్పాడు परात्पर परब्रह्मेस्ट आफ् दि हई परात्परमे अट्ठी चिटिव अच्छे आय दिव्याधिकब्तना अने वो भगवद्वचनमने ग्रंथा चपुर मौन उपटी भगवद्वचन चपबड़नवी दिव्याधिकार साधक तपकारी भगवदचन बध्ययन चे చేస్తే సృష్టి ధర్మాలన్నీ బాగా తెలుస్తాయి మానవ పరిణామశీలత కూడా బాగా తెలుస్తుంది భగవంతుడు పది అవస్థలలో దశావస్థలలో ఈ సృష్టిని ఎట్లా నడుపుతున్నాడో తెలుస్తుంది ఆ నిర్ణయక్రమం అంతా విషదంగా తెలుస్తుంది సరే అంతా చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెట్ట ఏరుకా అన్న పదాన్ని అవతార్ మెహర్ బాబా వాడే ఇంగ్లీష్లో చెప్తే కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్కి చాలా పేర్లు ఉన్నాయి మళ్ళీ సూపర్ కాన్షియస్నెస్ సూప్రా కాన్షియస్నెస్ అలా రకరకాల స్థాయి భేదాలతో స్థితి భేదాలతో చెప్పాం ఇప్పుడు వ్యష్టిగా చూసేటటువంటి శరీరంలోనూ ఆ సూర్యుని యొక్క శక్తి ఆ గురుత్వాకర్షణ శక్తి ఆ నాదము యొక్క శక్తి ఆ ప్రకాశం యొక్క శక్తి ఇవన్నీ పనిచేస్తున్నాయి వాటి చేత పని చేయబడుతున్న విద్యుత్ శక్తి విద్యుత్ అయస్కాంత శక్తి ప్రదేశం అణువులు ఏర్పడాలి ఒక ప్రదేశం ఉండాలి కదా అలా ఏర్పడినటువంటి దేశము కాలము ఒక కాలంలో పుడుతోంది ఒక కాలంలో పోతుంది ఇలా విశ్వశక్తులన్నీ ఒక దగ్గరికి వనగూడి నామరూపాలు ఏర్పడినాయి సంఘటితమైనవి శక్తి సముచ్చయమంతా సంఘటితమైన అవ్యక్తంగా ఉన్నది వ్యక్తీకరించలేదు అప్పటి వరకు ఆ మనిషికి నామరూపాలు లేవు పుట్టాడు పుట్టేడు అప్పటికీ వాడికి తెలుపు నలుపు జుట్టు ఒత్తుగా ఉంది వంకీలుగా ఉంది గిరజాలు తిరిగింది కాళ్ళు పొట్టిగా ఉన్నాయి చేతులు కొడుగ్గా ఉన్నాయి యాపిల్ పండ్లా ఉన్నాడు లేకపోతే నేరేడు పండ్లాగా ఉన్నాడు ఇలా ఏదో ఏర్పడిపోయినాయి ఇవన్నీ అప్పటి వరకు ఎక్కడున్నాడు మరి అవ్యక్తంగా ఉన్నాడు తెర వెనక ఉన్నాడు శక్తుల యొక్క సంఘటనంచేత విశ్వశక్తుల యొక్క సంఘటనంచేత ఆ వ్యక్తి యొక్క వ్యక్త రూపం ఏర్పడింది ఇప్పుడు వ్యక్తంగా కనబడుతున్న రూపము అవ్యక్తంగా ఉన్న చైతన్యం యొక్క प्रतीक ये मरी का का दे ये। प्रतीक वास्तविक दाक अदिन्न एट्ला मूल विराट उ देवता शिपम अदा प्रतीक సర్వవ్యాపకమై ఉన్నటువంటి దివ్యత్వంలో అది భాగం దాన్ని జడంగా చూడకూడదు చేతనంగా చూడాలి అప్పుడు ఈ మానవ దేహం కూడా శివలింగం కదా శివం కదా చైతన్యవంతం కదా మరి జడానికి స్థానం ఏది కాబట్టి చేతన స్థితిలో చైతన్య స్థితిలో నుంచి ఆత్మస్థితిలో నుంచి చూచేవాడికి ఉన్నదంతా ఆత్మస్వరూపం అక్కడ జడమని చేతనమనే విభజన లేదు శరీరం అని ఎరుక అనే భిన్న విభజనలు లేవు కాబట్టి ప్రాథమిక దశలో జీవుడు వేరే దేవుడు వేరే అనేటటువంటి భ్రాంతి బలపడినటువంటి దశలో నుంచి జీవుడు దేవుడు ఒక్కడే ఆత్మనిష్టకి బ్రహ్మనిష్టకి ఎదిగేట్లు చేస్తే శరీరము ఎరుక ఒక్కటే అనేటటువంటి నిర్ణయం కలుగు అక్కడ మొదలు పెట్టారు ఈ కందార్థాన్ని తనువెరుకలు రెండొక్కటి అని అనరాధనుచు కొందరందులో తనువెరుకలలో ఒక్కటి కనరాకుంటేను రెండు కనరావోయన్నా కనరావోయన్న కలిపి చదివితేనేమో కనరావు లేవు అని నిర్ణయం వస్తుంది కనరావోయన్న అంటే చూడమనే అర్థం ఎలా చూడాలట ఈ రెండింటినీ ఒకటిగా చూడాలట కాబట్టి ఏమండి ఇక్కడ రెండు సిద్ధాంతాలని ఈ పడ విడగొట్టడంలో కలిసిపోతాయి అనమాట శ్లేష అంటారు దీన్ని ఈ ప్రయోగాన్ని అంటే ఒక అక్షరం దగ్గర విడగొడితేనేమో ఒక అర్థాన్ని ఒక అక్షరం దగ్గర విడగొడితే మరో అర్థాన్ని పదం ఒకటే కాబట్టి రామునితో కవివరుండి ఇట్లని ఆ తో తీసుకెళ్ళి అక్కడ పెట్టవలసినటువంటి గ్యాప్ని తోతరా కాతరాజ పెడితే రాముని తోకా కాబట్టి అర్థం మారిపోతున్నాను అట్లాగే ఈ రెండు వేరు వేరుని చెప్పేటటువంటి పద్ధతి సరి అయిన పద్ధతి కాదు అది భ్రాంతి పద్ధతి భ్రమాజన్యమైనటువంటి మరి కేవల జ్ఞాన పద్ధతి ఏమిటి అంటే ఈ రెండు ఒకటి చార్వాకులు ఏమన్నారంటే ఏమండి మీరు చైతన్యం ఆత్మ బ్రహ్మ ఏదో చెప్తున్నారు కదా శివుడు దేవుడు జీవుడు ఏవో చెప్పుకొస్తారు కదా అసలు ఈ శరీరం లేకపోతే మానవుడే భూమి మీద లేడు అసలు ఏ జీవము లేదు కొన్ని గ్రహాల మీద అసలు జీవమే లేదు ఇప్పుడు మీ దేవుడా ఆ గ్రహాల మీద ఉన్నాడా మీ శివుడు ఆ గ్రహాల మీద ఉన్నాడా జీవుడే లేడుగా అసలు అక్కడ అంతా వాయుస్వరూపంగా ఉంది ఇంకా ఘన పదార్థంగా ఏర్పడే ఏర్పడలేదు కొన్ని గ్రహాలైతే గిరగిరా గిరగిరా ఇంకా తిరుగుతూనే ఉన్నాయి బ్రహ్మాండం ఏర్పడినప్పటికీ నాలుగు వందల యాభై బిలియన్ల సంవత్సరాలు అయితే ఇంకా కొన్ని గ్రహాలు వాయు రూపంలో తిరుగుతూనే ఉన్నాయి ఈ భూమి ఇంకా గట్టిపడి ఏదో మనుషులు జంతువులు కనపడుతున్నాయి ఇట్లా మరి ఇప్పుడు ఆ గ్రహాల మీద మీ దేవుడు ఉన్నాడా లేడా అన్నారు ఇందు గలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే దానవాగ్రణి వింటే ఇలాంటి ప్రశ్నలు వేసి వాళ్ళందరినీ ప్రహ్లాదుడు ఓ కేటగిరీలో పెట్టాడు దానవాగరణి రాక్షసులలోకల్లా బాగా అధమమైనటువంటి రాక్షసుడు నువ్వేరాయనా అన్నాడు ఎందుకని అంటే వాడికి వచ్చే మొట్టమొదటి డౌట్ ఇదే ఏమిటి దేవుడు ఎక్కడా లేడు నువ్వే కల్పించావు అంటాడు ఈ చెప్పేవాడే కల్పించాడు అంటాడు సరే సులభంగా చూస్తే చక్రి సర్వోపగతుండు అన్నది అందులో ఆ పద్యంలో చాలా ముఖ్యమైనటువంటి శబ్దం ప్రాణం ఉన్న శబ్దం చక్రి అంటే అర్థం ఏమిటి అంటే వాచ్యార్థంగా చూస్తే చక్రమును చేతిలో ధరించిన వాడు చక్రి కొమ్మరి వాడు కూడా చక్రం తిప్పుతూ ఉంటాడు ఇప్పుడు వాడు కూడా చక్రి అయినా అంటే కాదన్నా అట్లా కాదయ్యా అది వాచ్యార్థంగా చక్రమును చేతిలో ధరించిన వాడని చెప్పారు తప్ప నామరూప పద్ధతిగా చెప్పారు అది కాదయ్యా చక్రభ్రమణ నియమంతో సృష్టి ఎందుకు ఏదైతే జరుగుతుందో ఆ చక్రభ్రమణ నియమానికి ఆధారభూతంగా ఎవడైతే ఉన్నాడో వాడు చక్రి అన్నా ఇది లక్ష్యార్థం అంటే ఏమండి మాకు అర్థమేంటి చెప్పండి అన్నారు సరే ఓకే జనన మరణాలు ఒక చక్రం అలాగే జలచక్రం చక్రం సముద్రపు నీళ్లు ఆవిరవుతున్నాయి మేఘాలు అవుతున్నాయి వర్షాలు అవుతున్నాయి మళ్ళా నదులవుతున్నాయి మళ్ళీ సముద్రం అవుతుంది ఇది జలచక్రం చక్రం మరి ఇది చక్రమే కదా ఆ చక్రమే అట్లాగే ఆహార చక్రం భూమి లోపల నుంచి ఆహారం ఉత్పన్నమవుతోంది జీవులకు ఆహారం అవుతోంది మరలా భూమిలో కలుస్తుంది మరలా ఆహారంగా తయారవుతుంది ఇది ఆహార చక్రం ఇక సూర్యుడు చుట్టూతో గ్రహాలన్నీ చక్రభ్రమణంలో తిరుగుతూ ఉన్నాయి గిరగరా తిరుగుతున్నాయి అవన్నీ చక్రభ్రమణమే కాబట్టి భగవాన్ సత్యసాయ ఏమన్నారయ్యా అంటే ఇంత విచారణ కలెదయ్యా దేవుడు ఉన్నాడయ్యా కన్నులకు కనిపించకున్నాడయ లోకాలనే రవిచంద్ర దీపాలు తిప్పుచున్నాడయ్యా గ్రహగతులు నేల రాలకుండా త్రిప్పు చున్నాడయ్య ఒక్క గురుత్వాకర్షణ శక్తి అనేటటువంటి శక్తి విరమించబడితే అన్నీ పడిపోతాయి మనం కూడా భూమి మీద నిలబడలే మనం కూడా భూమి పడిపోవాల్సిందే భూమి కూడా పడిపోవలసిందే వెళ్ళి ఎక్కడ పడిపోతుందయ్యా అంటే వెళ్ళి సూర్యస్థానంలో పడిపోతుంది ఇది కూడా కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే అనంతంగా ఉన్నటువంటి విశ్వశక్తుల యొక్క విశ్వశక్తులకు ఆధార స్థానంలో ఎవడున్నాడో వాడే దేవుడు వాడే శివుడు వాడే నారాయణుడు దేవుణ్ణి అత్యంత దగ్గరవాడుగా వాడు వాడు అని పిలవగలుగుతాడు భక్తుడు ఎంతో వినయ విధేయతలతో దాసుని వెళ్ళి వ్యవహరిస్తాడు కాబట్టి ఈ శరీరం అన్న ఆ చైతన్యమనే విశ్వశక్తి అన్న రెండు వేరువేరు కాదు పిండమన్నా బ్రహ్మాండమన్నా వేరువేరు కాదు బ్రహ్మాండమే పిండాండం పిండాండమే బ్రహ్మాండం స్వామి నిర్భయానంద మేకా నరసింహారావు గారి దగ్గర సాంఖ్య విచారణాక్రమం చెప్పించుకుంటున్నాను వేదాంత పంచవింశతిలో పిండాండ పంచీకరణం బ్రహ్మాండ పంచీకరణం రెండు పటాలు కలిపి ఉంటాయి విడివిడిగా ఉండవు ఒకే పటంలో మొత్తం కలిసిపోయి ఉంటాయి కలిసి ఒకేసారి చెప్తారు అక్కడ నిజ ప్రబోధ విధానంలో పిండాండం వేరు బ్రహ్మాండం వేరు చెప్పరు రెండింటినీ కలిపి చెప్తారు ఒకేసారి ఇంద్రియాన్ని విషయాన్ని శక్తిని అధిష్టానాన్ని దాని కవతలున్న సాక్షిని దాని కవతలున్న బయలు ఒకేసారి చెప్తా ఇది నిజ ప్రబోధ విధాన పద్ధతి అందుకని ఇంక పంచీకరణ పటాలు దేనికి దాన్ని విడివిడిగా ఉండవు అన్నీ కలిపే ఉంటాయి మొత్తం ఒకేసారి చెప్పేస్తారు సరే ఐదు నిమిషాల పాటు చెప్పారు అన్నీ ఇంతే అన్నారు అన్నీ ఇంతే అంటే అన్నీ ఇంతేనా అంటే అన్నీ ఇంతే అన్నారు అయిపోయింది సాంఖ్య దర్శనం అయిపోయింది పంచీకరణ పటాలు అయిపోయింది మరునాడు పాఠం చెప్పమన్నారు చెప్పాం సరే ఇప్పుడు ఎలా చెప్పాలి వినేవాళ్ళేమో మొదటి తరగతి సాధకుడు మరి వాళ్ళకేమో తనువు వేరే శరీరం వేరే ఆత్మ వేరే బ్రహ్మ వేరే జీవుడు వేరే దేవుడు వేరే శివుడు వేరే అనేటటువంటి దృష్టి బాగా బలంగా ఉండేవాడు అదంతా నీకు అనవసరం నువ్వు చెప్పవలసింది చెప్పేసి అన్నారు అంతే సరే నాకేం చెప్పారు ఈ చివరి నుంచి ఆ చివరిదాకా ఒకటే అని చెప్పారు నేను ఎవరికి పంచీకరణ చెప్పినా ఈ చివరి నుంచి ఆ చివరిదాకా జీవుడి దగ్గర మొదలు పెడితే పరబ్రహ్మం వరకు నా దృష్టిలో ఒకటే పంచీకరణ ఇన్ని పంచీకరణలు లేవు అక్షర బ్రహ్మాండ పంచీకరణ ఆ పంచీకరణ ఈ పంచీకరణ ఇవేం లేవు అన్నీ కలిపి ఒకటే ఎందుకని ఉన్నదంతా దివ్యత్వం అని ఒప్పేసుకున్నాక ఉన్నదంతా బ్రహ్మమని ఒప్పేసుకున్న తర్వాత ఇంక అందులో విభజనలు ఎక్కడున్నాయి ఐదైదులు ఇరవై ఐదు ఎక్కడ ఉన్నాయి ఆ ఐదు ఐదులు ఇరవై ఎక్కడ ఉన్నాయి ఆ ఇరవై ఐదు ఇరవై ఎక్కడ ఉన్నాయి గోళకాలు ఎక్కడ ఇంద్రియాలు ఎక్కడ విషయాలు ఎక్కడ ఏది చూసినా బ్రహ్మానుభూతియే ఏది కలిగినా బ్రహ్మానుభవమే ఏది ఉన్నా బ్రహ్మమే ఉంది అంటే అది బ్రహ్మం అంతే రెండవ దానికి ఉనికి లేదు ఎందుకని వ్యాపకమై ఉన్నది విశ్వజనీయమై ఉన్నది సార్వజనీనమై ఉన్నది అంతటా ఉన్నది అందరిలో ఉన్నది ఇందుగలడందులేడని సందేహము వలదు చక్ర సర్వోభగతుండు చక్రి సర్వోపగతుండు ఈ దృష్టితో చూడాలి అన్నీ చక్రభ్రమణమే కదా శోకమోహములు చక్రభ్రమణమే క్షుత్పిపాసలు చక్రభ్రమణమే ఈ పూట తిన్నాం అరిగిపోయింది మళ్ళా పొద్దునకి నేను రెడీ అంటుంది అది చక్రభ్రమణం జిల్లేలమ్ముడి అన్నారు చేతిలో ఫలం రేపటికి మలం ఫలమైన మలమైన ఏమి తేడా ఉంది ఒకే పదార్థమే కదా అన్నారు ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే అయితే ఫలమేమిటి మలమేమిటి అన్నారు ఆవు గడ్డి తింది పేడ వేసింది తిన్న గడ్డే కదా అది అలా మారింది ఆ ద ఆ పేడం తెచ్చాం మళ్ళీ గొబ్బెమ్మలు చేసాం అమ్మో ఆవిడే మంగళగౌరి దేవతని పూజించాం పసుపు కుంకుమ చల్లాం పూలు పెట్టాం పూజించాం మరి ఇప్పుడు మలము కూడా పూజించబడింది కదా గోమాత పూజించబడింది గోగ్రాసము పూజించబడింది ధాన్యలక్ష్మిగా గోవు యొక్క మలము కూడా మంగళ మంగళగౌరిగా పూజించబడుతుంది ధనుర్మాసకాలంలో మరి శుభంనిచ్చేది ఏదైనా సరే శివంకరం శుభంకరం శివం అంటేనే శుభం అని అర్థం కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా దివ్యమే ఉన్నదంతా శివమే దీని కానీ ఉన్నదంతా ఎరుకేరా బాబు ఎరుకే అచల సిద్ధాంతానికి వచ్చేటప్పటికి నిజ విధానానికి వచ్చేటప్పటికి ఉన్నదంతా బ్రహ్మము ఒక పేరు పెట్టారు అయం ఆత్మా బ్రహ్మ నేను నేనైనా నేను దానికి ఎరుకా అని పేరు మూడు నేలు లేవు అయమన్నా నేనే ఆత్మన్నా నేనే బ్రహ్మన్నా నేనే ఆ నేను ఎరుక ఈ నేను బయలులో లేదు కాబట్టి బ్రహ్మాండం అవతల పరం చూసాం ఏమైందిప్పుడు ఈ సూర్యుడు ఆయన గ్రహాలు ఆయన ఆయనతో పాటు తిరిగే ఈ చక్రభ్రమణమంతా ఈ విశ్వశక్తులంతా కలిపితే ఒక్క బిందువు బిందు బిందూనాం సర్వదేవతాం ప్రతిష్ఠితం యోగిరాం జల్లూరు బలరామకృష్ణయ్య గారి దగ్గరికి వెళ్ళాను నేను అప్పటికి నాకు శాక్తీయ విద్య మీద అపారమైన విశ్వాసం ఉంది కారణం తాతగారు రాజరాజేశ్వరి ఉపాసకులు అవడం చేత బిందు త్రికోణ సంయుక్తం మీద బలమైనటువంటి విశ్వాసం ఉంది వెళ్ళి ఏవండి బిందువే కదా సర్వాధారము బిందువు లేకపోతే ఏదీ లేదన్నా అలాగా అన్నారు శ్రీ విద్య అని పన్నెండు పేజీల పుస్తకం ఒకటి ఉంటుంది అంతే ఆ శ్రీ విద్య పుస్తకం చేతికిచ్చారు ఆ వెనక శ్రీచక్రం ఉంటుంది ఆ పన్నెండు పేజీలు ఒకసారి చదువును ఆయన అన్నారు చదివాను ఏముంది ఇందులో అన్నారు అదే ఉందండి అన్న బిందువునాం సర్వదేవతాం ప్రతిష్ఠితం అంటే శ్రీచక్రం అంతా నేను ఎక్కడికి చేరుస్తుంది అని అడిగారు బిందువు లోపలికి చేరుస్తుంది అన్నాను మరి అప్పుడు బిందువు లోపలికి చేరతాం మళ్ళీ బిందువు నుంచి భూపురానికి వస్తాం అంతే కదా అన్నాడు అంతే కదా అన్నాడు ఈ బ్రహ్మాండమంతా బ్రహ్మం అనే బిందువు నుంచి ఆరంభమైంది సకల జీవరాశి ఉత్పన్నమయ్యేటటువంటి భూపురం దిగి వచ్చింది కూటస్థస్థితి నుంచి ప్రారంభమైంది వాయువులో వాయువు పృథ్వీలో పృథి అయినటువంటి మృత్యువు దాకా దిగి వచ్చింది వస్తే మరల వెనక్కి తీసుకుంది ఎక్కడికి పోయింది మరల బ్రహ్మంలోకే పోయింది మరి ఇది కూడా చక్రభ్రమణమే కదా అన్నారు కాదా ఆ బ్రహ్మమే ఇదయ్యింది పృథ్విలో పృథి అయింది పార్థుడయింది మరల ఈ పార్థుడు వెనక్కి తీసుకోబడ్డాడు మరలా బ్రహ్మంలోకే పోయాడు ఎక్కడికి పోతాడు ఎక్కడికి చూచాడో అక్కడికే పోయాడు వచ్చిన చోటికే పో అన్నారు భగవాన్ రమణుడు దానవతల అన్నారు వెంటనే ఏమన్న వారు ఇదంతా చెప్తే అవునయా సత్యమే ఇదంతా చక్రభ్రమణం కదా దానవతలా అన్నారు అంతే నిజమే కదా నాకెందుకు రాలేదు ఈ ఆలోచన దానవతలు ఏముంది తత్పరం చవలోక ఏ దానవతలేమిటి మొదలైన ప్రశ్న అప్పుడు పంచీకరణ నేర్చుకోవడానికి అర్హత వచ్చింది అలా పరం తెలుసుకునేటటువంటి దృష్టితో సాంఖ్య దర్శనాన్ని తెలుసుకోవాలి తరించాలి తారకమవుతుంది ఆ స్థితిలో నిలకడ చెందాలి అమనస్కమవుతుంది అలా దాటేటటువంటి పద్ధతిని ఈ కదార్థంలో సూచిస్తున్నాడు తనువెరుకలలో ఒక్కటి కన రాకుంటేను ఈ లేదు ఆ ఎరుక లేదు ఎక్కడా బయలులో లేవంటే రెండు లేనివనాలి ఉన్నై అంటే రెండు ఉన్నై అనాలి ఒకటే రెండు అయింది ఏక ద్వి బహు అని సంస్కృతంలో వచనాలు కాబట్టి ఒకటి రెండు అయింది అనేకమైంది బ్రహ్మం జీవమైంది జీవం తర్వాత జగత్తుగా అనేకమైంది కాబట్టి కనరావోయన్నా రెండొక్క వినరామాయణ ఆ విశ్వశక్తియే ఈ భూమండలం చుట్టూ పంచభూతాలైంది ఆ పంచభూతాలే ఎనభై నాలుగు లక్షల జీవరాశులైంది ఆ జీవరాశులే మానవుడిలో అందులో మానవుడు కూడా అయ్యాడు ఆ మానవుడు మరలా గతిస్తే ఆ పంచభూతాల్లోకి వెళతాడు ఆ పంచభూతాల వెనక్కి తీసుకుంటే మరలా ఆ విశ్వశక్తిలోకే పోతుంది ఆ ఆదిత్య స్థానంలోకే పోతుంది అందుకే వసురుద్ర ఆదిత్య రూపాలుగా ప్రతి సంవత్సరంలో పెట్టేటటువంటి సాంత్సరిక శ్రాధ విధిలో శ్రద్ధతో చేయబడే కర్మలో వసురుద్ర ఆదిత్య గురించి పూజిస్తారు పంచభూతాల వరకే ఉన్నావా అయితే వసువులు దానవతల విశ్వశక్తిగా ఉన్నావా రుద్రుడు దానవతల ఆదిత్య మండలవర్తిగా ఉన్నావా సవితృమండలవర్తిగా ఉన్నావా అయితే ఆదిత్యుడు దానవతల ఇక చక్రభ్రమణం లేదు అని అక్కడ వరకు చెప్పారు నిజ విధానం ఏం చేసింది దానవతలా నిమల పరం అంటే పరాత్పరమేది అని అడుగుతుంది అనుమానమిక ఏలా ఎందుకని పరాత్పరం తెలిసిన వాడికి అనుమానం లేదు ఆదిత్య మండలం అవతల ఏముంది పరబ్రహ్మం విశ్వం ఈ దీనికి సంబంధించిన విశ్వశక్తులకు సంబంధించినవి ఏమి అక్కడ లేవు ఇవన్నీ అక్కడ లేనివైపోయినాయి ఈ మనిషి పుట్టడం పోవడం మధ్యలో చేసే పనులు ఇవన్నీ అనంత విశ్వం మీద ఏం ప్రభావితం అవుతాయి ఓ మనిషి గుట్టాడట ఓ మనిషి పోయాడట ఏం ప్రభావితమైంది కొటానుకోట్ల నక్షత్రాలతో అనంత విశ్వ ప్రభ జ్యోతిర్మండలం అట్టి జ్యోతిర్మండలంలో సప్త ఋషి మండలం ధ్రువ మండలం అవి ఆదర్శవంతములైనటువంటి జ్యోతిర్మండలములు వాళ్ళని ఆదర్శంగా స్వీకరించి మానవుడు జీవించాలి తత్పరం ఆ తత్ అనేటటువంటి బ్రహ్మము నాకు ఆవలా కాబట్టి నిజ ప్రబోధ విధానంలోకి వచ్చేటప్పటికీ బ్రహ్మము అంటే విశ్వం జీవము అంటే బ్రహ్మాండం అదే ఆత్మవిచారంలోకి వచ్చేప్పటికీ పిండాండము అంటే మనిషి బ్రహ్మాండం అంటే ఆ నవగ్రహాలతో కూడిన సౌర నిజ ప్రబోధ విధానంలో అసలు మనిషి గురించి ఎక్కడా మాట్లాడక్కడ వెస్టికేం ఉనికి లేదు అసలు అక్కడ ఎందుకని ఉన్నది బ్రహ్మం అన్నవాడే అక్కడ అధికారి కాబట్టి వాడికి ఏం చెప్పాం ఇప్పుడు పరం దానవతల కాబట్టి బ్రహ్మమే జీవము ఇప్పుడు అవతల విశ్వము బ్రహ్మము ఇది అందులో లవలేశం అణుమాత్రం దానవతల అన్నాము ఇప్పుడు పరాత్పరమైనప్పుడు బయలు ఆ బయలులో ఈ విశ్వం ఆ విశ్వంలో ఒక బ్రహ్మాండం ఆ బ్రహ్మాండంలో ఒక భూమి ఆ ఒక భూమి మీద ఒక మానవుడు పుట్టనట ఏదో చేసినట పోయనట ఎవరినో ఉద్ధరించనట అందుకనేమన్నారు ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానమవసాదయ్యే ఆత్మైవహ్యాత్మనో బంధువు ఆత్మై పరిపురాత్మన అన్నది ఉపనిషత్తు నీకు బంధువు ఎవడయ్యా నీ ఆత్మయే నీకు బంధువు నీకు శత్రు ఎవడయ్యా నీ ఆత్మయే నీకు శత్రువు కాబట్టి నిన్నెవరు ధరిస్తారయ్యా నీ ఆత్మ ధరిస్తుంది కాబట్టి నేను అనేటటువంటి యొక్క ఎరుకను ఏ స్థానమునందు ఏ ఆవరణందు ఏ సంగమునందును ఉంచితే అది అది అవుతుంది అంతే తప్ప వాస్తవానికి దానికి ఏమి లేవు అది విశ్వశక్తి అనేను అనేది విశ్వశక్తి అందుకే నీవు అనుకుంటే అవుతుంది నాయన అంటాం ఏదైనా సరే నువ్వు అనుకోవడం నీలో ఉన్న విశ్వశక్తి మేల్కోవాలి నీలో ఉన్న సంకల్ప బలం నీలో బ్రాహ్మీభూత స్థితి మేల్కోవాలి నీలో ప్రజ్ఞానఘనం మేల్కోవాలి నీలోని విశ్వప్రాణ శక్తి మేల్కోవాలి అది దానికి ఉంది బలం అది సాధించదలుచుకుంటే ఈ సృష్టిలో దానికి అడ్డు లేదు ఈ సృష్టి ఏమిటి విశ్వంలోనే దానికి అడ్డు లేదు అటువంటి దానిని అనుమానమికయేలా అందరి మాటలు వినబోకు ఉత్తమోత్తమ లక్ష్యాన్ని సాధించాలనుకునేవాడు అందరి మాటలు వినకూడదు అందరి మాటలు వినవాడు చెడిపోతాడు తప్పక చెడిపోతాడు ఎందుకని దారిముడు పోయే ప్రతివాడు వాడికి తోచి చెప్తాడు అది ఒక్కో తెలీదు మేకో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కడూ వాడి నీ బుర్రలోకి చొప్పిస్తాడు ఏదా ఏది తేలదు ఏ నిర్ణయం అవదు కాబట్టి ఉత్తమోత్తమైనటువంటి లక్ష్యాన్ని ఆ లక్ష్యానికి సంబంధించిన సూచనని క్రమమైన మార్గాన్ని క్రమమైన అధ్యయనాన్ని క్రమమైన విచారణని మాత్రమే స్వీకరించాలి అందరి మాటలు వినబోకు నే బోధించిన రీతి ఎప్పుడు కనరాబోయన్నా ఎలా చెప్పారు మదలచలము నెరిగించద విదితముగా లేని ఎరుక తుదకు ఎరుక విడిపించద బోధ ఈ రీతిగా సాగింది నిజ ప్రబోధ కాబట్టి ఈ రీతిగా బయలును దర్శించి బయలుస్థితి ఎందు నిలకడ నీవే లేని తానే లేనటువంటి స్థితిలో ఉన్నది ఉన్నట్లుగా ఉండినచో చాలు ఏతన్మిథ్యాశుద్ధత్ కించ్ నాస్తిది దేమయా నిర్మూలమే తా జ్ఞానాశరీరం నాస్తి కేవలం స్వప్నే ప్రతీయమాణాని జరూపాన్ని యథాతథా కర్పూర దీపకళిక సంయోగం జ్యోతిరూపం యథాతథా అనేటటువంటి వీటిని నిరంతరాయంగా మననం చేయాలి ఈ త్రయ మంత్రాలే ఎరుకని విడిపించేటటువంటి మంత్రాలు మిగిలిన మంత్రాలని ఎరుకను గట్టిపరిచే మంత్రాలు అందరి మాటలు వినబోకు అవి ఎరుకని గట్టిపరిచేవి నే బోధించిన రీతి ఎప్పుడు కనరావోయన్నా రెండొక్కటే వినరా మాయన్నా గురు శిష్యులు ఒకటాయ గురు తెరుక వాసను ఎప్పుడైతే బయలుస్థితికి చేరాడో ఎరుక విడచినటువంటి స్థితిలో గురువు లేడు काबटी हरे हे ओ देश के सूचना हरे हे ओ ओ Om Namah Om Namidam Om na, Namo Dashyate Om Nasya Om సద్గురు వరబ్రహ్మణే నమ హరి